మన జీవుల రచన ఉపాసన చింతన సమన్వయవానుడిగా వాళ్ళు సమన్వయ ఎందువల్ల అంటే అమ్మ స్వరంగా వాళ్ళ అనసూయ ఇల్లడం తరుణంగా భారీగా ఉన్నారు అది స్వరం రెండవది సూక్ష్మముగా అందులో భూమి పుత్రి అయి ఉన్నారు భూమి పుత్రి అయి ఉన్నారు భూమికి పుత్రిక అయి ఉన్నారు సూక్ష్మముగా భూమికి పుత్రిక చెప్పి రెండు సార్లు మూడు సార్లు చెప్పారు అన్నమాట ఒకసారి తరువాత అసూయ ఉన్నారు మూలములో జీన్యమై ఉన్నారు ఈ నాలుగు లక్షణాలను సమన్వయాలని అర్థం అమ్మ దగ్గర గొప్ప విషయం ఏంటంటే పంచభూతములను పంచ ధర్మాత్రులను పరిషడ్ వర్గాలను అన్నిటి అమ్మ అంగీకరించాలి ఎందుకంటే అన్ని దాన్ని వచ్చినవే తనకంతా వేరుగా కనబడినప్పుడు ఇందులో ఒకటి తక్కువ ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనే భావన లేదు అన్నిటి పట్ల కూడా ఒకే రకమైన భావన కనబడుతూ వస్తుంది ఆ రకమైన పరిస్థితుల్లో సాలిపూరు గురించి వచ్చినటువంటి ఏ దారము సాలిపూరికి సిద్ధాంతం చెప్పాలి సాలిపూరులో అందులో స్పైడర్ వెడర్స్ వ్యాపారని అర్థం చేస్తున్నారు ఎప్పుడు గా భావిస్తున్నారు ఆ విధంగా నిర్మంగా నిర్మలంగా నిర్మంగా నిర్మలంగా పరిశుద్ధంగా వెరిగా కానున్నారు ఆ వెనిగా ఉండడం అనేటువంటి దానికి వేరే అర్థం బయట అని కాబట్టి సాక్షిగా ఉండాలని కొన్ని తర్వాత వాడు వ్యాఖ్యానం చేశారు అది ఎందుకు చెప్పాల్సింది వేరే అంటే బయట ఎక్కడో వద్దరు వెతుకుంటాడు అది నీలోనే ఉన్నటువంటి చూడాలను వెతుకుపోవడం కాబట్టి సాక్షిగా ఉష్ఠానం కోసంగా తర్వాత గురువులు గానీ మిగతా బోధకులు గానీ చెప్పినటువంటి కొన్ని ఉంటాయి తెలియకపోవడం వల్ల దాంట్లో ఉన్నప్పుడు ఎట్లా అవుతుంది ఎట్లా అవుతుంది అనేది అర్థం కాదు కొంచెం అట్లా మీరన్నట్టు తప్పకి వెళ్తే తప్పం కాదు ఆ పక్కకి తెలియదు ఉపవాసం తర్వాత ఇప్పుడు ఈ నాలుగు నాలుగు రకాల శిక్ష ఒకటి బ్రహ్మాండేశ్వరరావు గారు కరణ భారీగా పిలుస్తున్నారు భూమిపు అనసూయ అనసూయగా చూస్తున్నారు శూన్యగా చూస్తున్నారు నాలుగు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఎంతమంది అమ్మ వచ్చిన వాళ్ళు ఏ రూపంలో చూశారు మొదటి మొదటి స్టమ్ దాటి రెండో స్టమ్ వెళ్ళారా అందువల్లేంప్రదాయం దగ్గర ఆగిపోయారు ఉపాసన సాంప్రదాయంగా వెళ్ళలేకపోయారు ఆ ఉపాసన సాంప్రదాయాలు లలితలు బాడపడుతున్న వాళ్ళు లలిత వరకు తీసుకుని పెట్టారు కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఆటోమేటిక్ అది ఏం జరుగుతుందో జరుగుతుందో చర్చించుకోండి ఏర్పడి ఏర్పడినప్పుడే అర్థం తెలియబడితే నిన్న స్పష్టంగా చదువుతుంటే సంభాషణ అత్తగారు ఇంట్లో వాళ్ళు ఉన్నారనుకో అన్న వెళ్ళి పూజ చేస్తే మా వదిన గారు వచ్చి కావలిచుకుంది ఆ కావలిచ్చుకోవటంలో ఎత్తుకోవాలనే ప్రయత్నం కూడా ఉంది ఎందుకంటే అయ్యో ఇట్లాంటి పిల్ల ఇంట్లో పుడితే తెలుసుకోలేకపోయావే అని బాధ ఆర్తికి అనిపించింది అంటూ మరి వాళ్ళు తెలుసుకోలేదని నాకు అనిపించలేదు నాన్న ఇంటికి రాగానే తొందర పెట్టింది మనం పూజ చేసుకుందాం అని వస్తువులు లేకపోయినాయి ఎట్లా కానీ అని మనం చేసుకోవాలని తొందర పెట్టింది అంటూ వాళ్ళ తప్పు వాళ్ళకి తప్పు లేదనిపిస్తున్నారు ఎందుకంటే అందుకని భార్య గుడి దగ్గర అమ్మ మనలో పూజ చేసినప్పుడు ఊరంతా బీజాక్షరాలు వినిపించడం అమ్మ వెళ్ళగానే మెరుపు రావడం అమ్మ చేపట్టని అందరం బయటకు వచ్చేయడం ఇవన్నీ ఆవిడ బయట చూస్తున్నారు చూసి ఆవిడకి అప్పటిదాకా ఆడ వ్యతిరేకించిన వ్యతిరేక భావాలు అప్పుడు ఆవిడకి ఆ ఇది తేడా కలిగి ఆవిడ బయటికి రాగానే కావాలొచ్చిన పక్కన తొలగండి అని అందరినీ తోసి ముందుకొచ్చి కావలించుకుంది కావలించుకున్న మనిషి అది ఎత్తుకోవాలని ప్రయత్నమే చేసింది అంటూ అప్పుడు అన్నది అనమాట ఈ వీళ్ళకి తెలియబడలేదు నేను తెలియబడదు అనుకుని నేను తెలియబడతలుచుకోక నేను అదే అంటున్నాను అది స్పష్టంగా చెప్తాను నేను తెలియపడితే తప్ప తెలుసుకోలేరు అంతే ఆ తెలియపడితే తప్ప అది అంది నేను అనుకోలేదు కదా వాళ్ళకి తప్పే ఉంది అక్కడ ఇంతమందికి తెలిసింది వాళ్ళకి తెలియలేదు అంటే ఏ పనులు జరగాదో అప్పుడు దాకా తను తెలియబడలేదు అప్పుడు వాళ్ళకి గుర్తింపుచ్చింది ఇచ్చేది నేనే అని స్పష్టంగా చెప్పడం నీకు అతృత్వం లేదని పూర్తిగా తుడి చేస్తుంది ఎప్పుడు తుడిచేస్తుంది మన మీద ఎప్పుడు పెట్టదమ్మా అమ్మంటే తప్పనే అన్నదిగా నేను ఎవరి అనుకున్నా దాంట్లో అది కూడా ఉంది కంటిన్యూటీలో కర్మ అంటున్నారు కర్మ లేదంటున్నారు కర్మ లేదంటే నేను కర్మ అని చెప్తున్నారు కదా వీళ్ళు ఒకట్టాడు అనుకో ఆ కొట్టించింది నీ కర్మలో ఉంది కొట్టపడ్డాకు వాడు కాదు కొట్టింది అనుకుని ఉండగలవా కోపం రాకుండా ఉంటుంది అప్పుడు అని అడిగింది అది ఉండగలిగితే ఈ మాట కష్ట ఇదే మాట అడిగింది అమ్మా ఇదే అనిపిస్తుంది అవతల వాడు అనిపించారు అన్నాడంటే నువ్వు అనుకోగలవా వీళ్ళు చెప్పి కర్మ సిద్ధాంతాన్ని అక్కడ పెట్టుకోమని ఆ క్షణాలు కోపం రాకుండా ఉండమని అదే కదా కావాల్సిందన్నమాట లాజికల్ కరెక్ట్ అండి నేను మీరు అన్నట్టు సమన్వయం జరుగుతుంది ఎందుకు ఇన్ని రకాలు చెప్పాక డిఫరెంట్ డిఫరెంట్ కల్ట్లు వాళ్ళు దగ్గర పోదు కానీ దగ్గర మాట్లాడుతుంది సన్నిహిపం ఏర్పడుతుంది ఏమిటి దొరుకుల తేడా రామచంద్ర మిషన్ తీసుకొచ్చి ప్రేమ చూపిస్తాడు రామ కృష్ణ ఎక్కడికి వెళ్తాం ఎక్కడ తిరువణనామలో వెళ్ళొచ్చాం ఈయన చెప్పారు ఎందుకు వెళ్తున్నారనిపిస్తుంది ఒకసారి మనకు స్థిరత్వం కానీ వెళ్ళిన తర్వాత వీటన్నిటి కలిపి కామన్ పాయింట్ ఏదో ఉంది ఈ కామన్ పాయింట్ ఏంటి అనేటట్టుగా ఉంటుంది ఎందుకు ఇక్కడ ఏదో ఒక తగుతుంది తగిలి ఇది అది ఇది అంతా ఒకటేగా అనిపించేస్తుంది అక్కడ చెప్పడం తెలియదు అది లోపల అది ఇది ఉంటుంది అది ప్రేమతో చూసినప్పుడు అదే జరిగింది రామచంద్ర మిషన్ వాడి దగ్గర వీళ్ళ అదే చెప్పారు ఇప్పుడు నాకు అది చదివినప్పుడు వీళ్ళు చెప్పారు కదరా నువ్వు ఏది చూసినా అదే మాట్లాడతావు ఇక్కడ మనకు అసలు పద్ధతి లేదు వాడు అంత పద్ధతిగా ఉంటాయి నువ్వు ఇది అది ఒకటే వెళ్తుంది పడే తింటాడు చదువు లేదు అప్పుడు కాదంటానికి ఏమనిపించింది ఇప్పుడు అమ్మ అంతే స్పష్టంగా చెప్తాను రావణ మహర్షి అసలు నాకు అర్థం కాలేదు తత్వం అనుకుంటే మన దాంట్లో స్పష్టంగా ఆయన తన మొరం నేనన్నా నేను నేనునే తీసుకొని నడిచాను నేననే తీసుకున్నాను నేను తీసుకుంటే తన మూల మీద జగత్ అనిపించింది ఆయన చెప్పిన మాట నేను తన మూల జగత్ అని చెప్పడానికి కారణం అట్లా చూసుకుంటే వెళ్తే నేను తప్ప నాకు ఇంకేమీ కనపడలేదు ఎవరు ఏం చేసినా నా కోసం ఇది ఇటు వ్యవహారంగా చూసుకున్నా నీ కోసం అన్ని జరుపుకుంటున్నావు కాబట్టి నువ్వు ఇంకెవరి నీకు చేయటం కోసం కాదు అనేది ఇటు తీసుకుంటు వ్యవహారంగా తీసుకున్నా ఎవరిని కంప్లైంట్ చేయడానికి లేదు ఎవరి మీద నీకోసమైనవన్నీ అర్పర్చుకున్నా నీకోసమైనవన్నీ ప్రేమిస్తున్నా స్పష్టంగా నాకు నాకు పిల్ల పోయినప్పుడు ఇదే మాట అనిపించదు అన్నమాట అమ్మ చెప్పారు అడిగితే నాకోసమే కదా